కళాప్రపూర్ణ వింజమూరి అనసూయదేవి గారి గతానికి స్వాగతం పుస్తకంలో ఇరవై ఆరో చాప్టర్ చలనచిత్ర సంగీత సామ్రాజ్కి మధురగాయని జానకి తెలుగువారి ఆరబిడ్డ అవడం మనకెంతో గర్వకారణం జానకి తెలుగుదేశానికే కీర్తి తెచ్చింది వివిధ చలనచిత్రాలలో ఈమె పాడిన పాటలు వందలా కోకొల్లలు తెలుగు అరవం కన్నడం మలయాళం హిందీ మొదలైన పలు భాషల్లో పాడిన ఘనత ప్రప్రథమంగా ఈమెకే దక్కింది పాడటమే కాదు ఆయా భాషలను అచ్చు వాళ్ళు ఉచ్చరించినట్లే వాళ్ల యాక్సెంట్తో పాడగలగడం ఆమె ప్రతిభకు సాటి జానకి ఇన్ని భాషల్లో ప్రావీణ్యం ఉందా అనిపిస్తుంది జానకిలో ఉన్న మరొక టాలెంటు వివిధ గాత్రాలతో అన్ని వయసుల్లో ఉన్న వాళ్ళకి ప్లేబ్యాక్ పాడగలదు సప్తపది పిక్చర్లో పసివాళ్ పసిపిల్లాడిలాగా పాడిన గోధూలి ఎర్రన ఎలా మర్చిపోగలం సప్తపది పిక్చర్లో పసిపిల్లాడుగా పాడిన గోధూలి ఎర్రన ఎలా మర్చిపోగలం ఒక తమిళ పిక్చర్లో పద్నాలుగు పదహారేళ్ల వయసులో ఉన్న కుర్రాడు ఆ గొంతులో మార్పు వస్తున్న రోజుల్లో పాడిన పాట అద్భుతంగా పాడింది ఆ గొంతు ఒకసారి ఒకలాగా మరొకసారి ఇంకోలాగా పలకడం అతి సహజంగా పాడి చూపించింది ఇది అందరికీ సాధ్యం కాదు నా భూతూ నా భవిష్యత్ అని చెప్పొచ్చు మరొక పిక్చర్లో వృద్ధురాల్లాగా పాడింది ఇలాగ అన్ని వయస్సుల వాళ్ల గొంతుకు నప్పేలాగా పాడగల శక్తి జానకిది లతా మంగేష్కర్ ఆ ఆగమనంతో బొంబాయి ఫిలిం సంగీతంలో గాయని మణుల పెరిగింది అలాగే ఎస్ జానకి రాకతో సౌత్ ఇండియా ఫిల్మ్ మ్యూజిక్ కూడా పెరిగింది జానకి రెండు నర స్థాయిలు క్షుణ్ణంగా పాడగలదు హై పిచ్లో సునాయాసంగా పాడగలదు దశ విధ గమకాలు ఈమె గొంతులో చక్కగా పలుకుతాయి పాడే గొంతుకి పలికే గమకం ఉగ్గుపాలతో వస్తుంది ఎందుకు జానకి గొంతు విన్నప్పుడల్లా నా చిన్ననాటి స్నేహితురాలు ఎస్సీ వసంత కోకిల జ్ఞాపకం వస్తుంది వీళ్ళ కుటుంబంతో నా పరిచయం ఇప్పటిది కాదు జానకి మామగారు అదే చంద్రశేఖర్ గారు ఈయన్ని ఫండ్ యాక్టర్ అంటారు వీరు మోనో ఆక్టర్ మిమిక్రీ మరియు మేకప్ స్పెషలిస్ట్ ఎన్నో హాస్య నాటకలు రాసి నటించారు మా రోజుల్లో వీరి ప్రదర్శనలు చాలా ప్రసిద్ధం వీరి కుటుంబం కళా జానకిని మొదటిసారి యాభై సంవత్సరాల ముందు హైదరాబాదులో మా గాడేపల్లి జగన్నాథం అన్నయ్య ఇంట్లో చూశాను నా దగ్గర పాడించారు ఆ చిన్న వయసులోనే అద్భుతంగా పాడింది ఈ అమ్మాయికే ఏదో గొప్ప భవిష్యత్తే ఉందని అప్పుడే అనిపించింది వాళ్ల నాన్నగారికి చెప్పాను నాతో మద్రాసుకు తీసుకెళ్లమన్నారు జానకి కారణ జన్మురాలు మంగళంపల్లి బాలమురళీ కృష్ణలాగా శ్రీనివాస్లాగా ఈమె పాడటానికే పుట్టింది ఒక విధంగా నేను అంతే జానపద సంగీతం నన్ను వరించింది చలన చిత్ర చిత్రీతం చలన చిత్ర సంగీతం జానకిని వరించింది మేమా లైన్లోకి వెళ్ళకపోతే శాస్త్రీయ సంగీత కచేరీలు చేసి ఉండేవారమేమో ఏ కళైనా భగవంతుడు అనుగ్రహించిని కానకే అందులో కూడా కొందరు సద్వినియోగం చేసుకోగలుగుతారు మరికొందరు కళ ఉన్నా అవకాశాలు లేక అడుగంటి ఏ కళనైనా అర్థం చేసుకుని ఆరాధించే వ్యక్తులు పెంపుందించి పోషించే మనుష్యులు అనగా గాడ్ఫాదర్ లాంటి వాళ్లు ఉన్నప్పుడు ఆ కళ కృతమై రాణించక తప్పదు ఉదాహరణకి ఒక గాయనికి సరి వాతావరణం అనుకూలుడైన భర్త లేక పాట పాడే అవకాశమే లేకపోతే ఆ గాయని జీవితం గాయపడ్డట్టే కదా ఈ విషయంలో జానకి అదృష్టవంతురాలు భర్త రాము రాముల వారి జానకి పాటకత్తె కాదు ఆటకత్తె కూడాను అప్పుడప్పుడు సరదాకి కొందరు నృత్యాలు ఆడిచూ చూపించేది కావలిస్తే డాన్స్ కూడా ఆడేయగలదు జానకి కళాజీవితాన్ని గురించి పెక్కువ రాశారు ఆమె ఎన్ని భాషల్లో పాడిందో ఎన్ని వేల పాటలు పాడిందో మొదలైన విషయాలు ఆమె నిత్య జీవితాన్ని గురించి ఎక్కువ మంది రాసినట్టు లేరు జానకి నిరాడంబరమైన మనిషి నిగర్వి సహృదయరాలు స్నేహపాత్రురారు సరదాగా చమత్కారంగా మాట్లాడగలదు నాలగే దాపరికం లేకుండా ఉన్నదున్నట్టు మాట్లాడేస్తుంది ఈమె కవయిత్రి కూడాను ఎన్నో భక్తి గీతాలను రచించి సంగీతం తనే కూర్చి కేసట్లను తయారు చేసింది ఈమెను వాగ్గేయకారిణి అనవచ్చు చిక్కు చెదరకుండా పెదవులు కూడా కదల్చకుండా తనకి ఇంకెవరూ పాడుతున్నట్టు శిలాప్రతిమలాగా పాడే జానకి ఏమనాలి తనకు తనే సాటి మాతృర్తి అత్తగారి పేరుకున్న అదుపును తొలగించిన అత్తగారు కోడలు ఉమామురళికి ఆదర్శమైన నాయనమ్మ అని కూడా అనిపించుకోవాలి మనమరాళ్లను తనకు మించిన గాయకురాళ్లను చేసిన మధుర గాయని మన జానకి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యములు ప్రసాదించాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నాను